షమానా విశ్వాచీ భద్రాసుమనస్ మానా దుష్ట దుక్త బృహద్దేమే సులీవతి ధృవయా బ్రహ్మా గతశ్రీ ఋత ుష్టశ్చిత్రసునోమేధే మేధా ఇంద్రో దాతు మేధా దేవీ సరస్వతీ మేధా దా పుష్కర స్రజా సరాశు చయా మేధాగన్ ధర్మన్ మన ైలీ మేధా సరస్వతీ సామాం మేధా సురత ఆధాసురర్విశ్వ జగతి జగన్ ఊర్జస్వతీ పయసీవమాన మేధాప్రతీకా జుషన్ తా మయి మేధా మయి ప్రజామయ సూర్యోభ్రాజో దం శాంతి వచ్చే నెల ఇరవై మూడు శంకర జయంతి అనుకుంటా ఏప్రిల్ ఇరవై మూడు ఈ వారం అయిందో నాకు గుర్తు లేదు ఆ రోజు ఆనందబాబులో పుస్తకావిష్కరణ కేంద్రపరిషత్ పుస్తకావిష్కరణ ఉంటుంది మీ క్యాలెండర్లో దాన్ని మార్క్ చేసి పెట్టుకోండి ఫైనల్గా కన్ఫర్మేషన్ తర్వాత వస్తుంది ఆవేళ భిక్ష కూడా ఉంటుంది అక్కడేను క్లాస్ అయిన తర్వాత సత్సంగం అయిన తర్వాత అదే జూలై మొదటి వారం అంతా నేను ఇక్కడ ఉండను కాకినాడ వెళ్తా జూలై మొదటి వారం మొదటి వారం రెండో వారం కూడా అనుకుంటుని పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి జూలై పద్నాలుగునే సో జూలై ఆ పీరియడ్ మీకు సెలవులు జులై రెండు వారాలు సెలవులు ఓకే కాబట్టి మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే చేయొచ్చు సాధారణంగా సెలవులు వేసవికాలం ఇస్తారు కానీ మనకి వర్షాకాలం సెలవులు మంచిదే కాదు అసక కాలం క్లాసులు చెప్పుకున్నాను పంచదర్శి పుస్తకాలు అయిపోయాయి ఇంకేమన్నా ఉన్నాయా తెలుగువి అన్నీ అయిపోయాయి రామకృష్ణ మిషన్ లో పంచదర్శి ఉంటాయి టెక్స్ట్ ఉన్నట్టున్నాయి ్రీగురుభ్యో నమీగణేషాయ నమ శ్రుతిస్మృతిపరాణానామాలయం కరుణాయం భగవత్పాదశంకరం లోకశంకరం తునో భేద్రయం ప్రాప్తం నివార్య ధారణద్వైత ప్రతిషేధ్రిభ మళ్ళీ అంతకాల్లిపి శబ్దం తునో భేదత్ర నివే తస్తున భేద్రయత నివార్యవారణేధై అర్థం చెప్పే ముందు ఒకసారి విషయం చెప్తున్నాము సృష్టికి పూర్వము సృష్టికి పూర్వము సత్తు ఉండేను అని కాదు సృష్టికి పూర్వము ఈ జగత్తు సద్రూపముగా అని సో సత్ అంటే జగత్తు అంటే అది అవడానికి సత్తే నామరూప బుద్ధి అధికంగా ఉండడం చేత మనకి ఆ సత్తు కప్పు నామరూప బుద్ధి దానివల్ల హాని ఎక్కువ ఉంటుంది మనం నామరూపాలని మనం వ్యతిరేకంగా ద్వేషించము కానీ నామరూపాల వల్ల కలిగే హానిని మనం అర్థం చేసుకోవాల్సి ఇప్పుడు నెక్ ఈ నెక్లెస్ ఎగ్జాంపుల్ మరి తప్పదు దాంతో యూ హ్యావ్ టు లివ్ విత్ విత్ సో ఇప్పుడు లేసింగ్ అంటే ఏమిటి గోయింగ్ రా నెక్ అంటే ఏమిటి మెడ బంగారానికి ఈ మెడకే ఏమైనా సంబంధం ఉందా మీరు ఆలోచించండి దీనికి స్త్రీలే కనక్కర్లా పురుషులు పెట్టుకుంటారు మెడలో గొలుసు వేసుకుంటారు ఇప్పుడు యంగ్ మెడలో గొలుసు వేసుకుంటారు పులి గోరు పతకం అని పులి యొక్క గోరుని కోసి మెడలో వేసుకోవటం అది తప్పు ఒక పశువు యొక్క ఎంతకంటే బొమ్మికలు మెళ్ళ వేసుకుంటేనే గోరు అంటే మరి అంతే కదండి గోరంటే పోతే పిల్లి గోరు కుక్క గోరువు ఎందుకు వేసుకోకూడదు పులి ఇదే ఎందుకు వేసుకోవాలి అంటే వాడు ఎవడో అమ్మాడు ఇది పులి గోరు అని పిల్లి గోరులు గోరు కుక్క గోరు ఇక్కడే ఉంటాయి అవి అవి గొప్ప కాదు పులి అడవిలో ఉంటుంది దాన్ని కొట్టుకోవడం కష్టం దాని గోరు వేసుకుంటే గొప్ప అని ఎవడో చెప్పాడు చెప్తే వీడు సపోజ్ యథార్థంగా అది పులి గోదే అనుకోండి ఈ పోచర్స్ ఏం చేశారు ఆ పులిని చంపి దాన్ని కోసి తీసుకొచ్చారు ఇంత అవివేకము అజ్ఞానము అదే కాదు మరొకట్లేదు ఇవి ఎక్కడ ఈ రకమైన అజ్ఞానం ఎక్కడా అంటే ఆర్థడాక్స్ ఫ్యామిలీస్లో ఉన్న అన్యాయాలు ఇన్ని మామూలుగా లోకంలో ఏదో డబ్బు సంపాదించుకుంటూ దేవుడు దయ్యం ఇంత గోడ లేకుండా మా మామూలు మనిషి జీవితాన్ని గడిపి వాళ్ళలో ఇంత అన్యాయం ఉన్నది వాళ్ళు ఏదో లోకంలో జీవించేస్తూ ఉంటారు వీళ్ళు ఆర్థడాక్స్ ఎంత ఎన్ని రకాల మిస్టేక్స్ చేస్తారంటే చెప్పశక్యం కాదు ఈ పులిగోను పథకం ఒకవటండి పులిగోను పథకం కాబట్టి దీనికోసం స్త్రీలకు అనక్కర్లేదు మగవాళ్ళు ఏమీ లేదు వాళ్ళు అలా చేసుకుంటూనే ఉన్నారు కాబట్టి బంగారానికి ఈ నెక్ లేసింగ్ అనే దాంతో ఏమి సంబంధం లేదు కానీ మనుషుని దృష్టి ఎలా ఉంటుంది నెక్లెస్ అనే నామరూపములు బంగారం యొక్క తత్వాన్ని కప్పివేసి ఈ నెక్లెస్ అనేది చాలా ప్రధానమైన వస్తువుగా సత్య వస్తువుగా భాషిస్తూ ఉంది ప్యూర్లీ సబ్జెక్టివ్ నెక్ నా నెక్ ఉన్నది దీని చుట్టూ అది అందంగా ఉంటుంది అది నా యొక్క శోభను స్తుంది ఇదంతా కూడా సబ్జెక్టు అంతా సబ్జెక్టు దీంట్లో అబ్జెక్ట్కి సంబంధించి ఏదీ లేదు ఆబ్జెక్ట్ ఈజ్ గోల్డ్ లోహమిత్యే వసతులు అబ్జెక్ట్ ఇది మెటల్ తప్ప మేడీ కాదు సో మెటల్ అని ఎలా సపోజ్ చిన్న ఎలక్ట్రిక్ ఇది పెట్టామనుకోండి నెక్లెస్ ఏమవుతుందో ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుందా అవుదా కాబట్టి సో నామరూపములు మనిషి యొక్క వివేకాన్ని పూర్తిగా కప్పివేస్తాయి ఆ సత్యాన్ని గుర్తించాలి ఎంత బలంగా కప్పివేస్తాయంటే మీరు చెట్టు చూస్తారు ఆ చెట్టు ఒక గొప్ప ప్రజెన్స్ గొప్ప సత్ ఎంత గొప్ప సత్ అంటే అది అలా కదలకుండా దృఢంగా నిలబడి అంతరిక్షంలోకి ఎగసి ఉంటుంది అలా ఎంత నిశ్చలంగా ఉంటుందంటే సత్త అంటే ఇదిరా అన్నట్టుగా ఉంటుంది కానీ వీడికి అది మిస్ అయి ఉంటుంది మిస్ అయిపోయి మర్రి చెట్టు రాగి చెట్టు వెంట పడతాడు కాబట్టి నామరూపములు ఆ సత్తత్వాన్ని కంప్లీట్గా కప్పివేస్తుంది ఇప్పుడు మీరుందనుకోలేదు అంటే మాన్వలస్ ప్రజెన్స్ ఇటీ అద్భుతమైన ఉనికి ఆ నీరు కానీ వీడు దానికి ఎవేమో దానికి కాలం అంటాడు కాలం అంటే ఏదో ఇరిగేషన్కి వాటికి ఉపయోగపడుతుంది మరొకటి మరొకటి తర్వాత ఇంకా మతంలోకి వస్తే గంగా కావేరి గోదావరి ఇటువంటి పేర్లు పెడతాడు పెట్టి దాని చుట్టూ ఇంకేమేవో రకరకాల అంశాలను అల్లుకుని కూర్చుంటాం సో ఈ రకంగా అది నీరు అనే మాట మినహాయించి అన్యము అది నీరు And therefore, Neeruan deity, it is a very unique kind of presence. It is Sattu. It is a very small amount of Sattu. That is what it is. So, in this case, Satala Jagattu is also a Sattrupa. Sattu is not a matter of Sattu. Sattu is not a matter of Sattu. Sattu is not a matter of Sattu. Sattu is not a matter of Sattu. దానికి మనుగడ లేకుండా అయిపోతుంది కాబట్టి ఈ సతల జగత్తు కూడా సత్యే అయి ఉన్నది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అయితే ఇప్పుడు ఈ సత్తుని కప్పివేసేటువంటి నామరూపాలు అదనంగా వచ్చిపడ్డాయి ఒకప్పుడు కేవలము సద్రూపముగమే మాత్రమే ఉండేది అని ఇంతకుముందు చెప్పారు ఇప్పుడు ఈ సత్తు నా మూడు భేదములు మూడు రకములు ఆ మూడు రకముల భేదములు ఈ సత్తులను ఉంటాయా ఉండవా అని మేమాంసం ఈ శ్లోకంలో చెప్తున్నారు ఇప్పుడు మీరు ఏదైనా ఒక నామ ఏదైనా ఒకదాన్ని తీసుకోండి రూపాన్ని తీసుకోండి రూపము నామము పక్కనే ఉంటుంది మామిడి చెప్తూ ఒక రూపం దానికో నామము నామము రూపము కలిసి ఉంటాయి సో మామిడి చెట్టు అనే నామరూపాలను చూసుకుంటే ఈ మామిడి చెట్టు పనస చెట్టు కంటే భిన్నంగా ఉంటుంది దాన్ని విజాతీయ భేదము అంటారు మామిడి చెట్టు మామిడి జాతికి చెందినది పనస జాతికి భిన్నమైనది విజాతీయ భేదము ఒక మామిడి చెట్టు ఇంకో మామిడి చెట్టు కంటే భిన్నంగా ఉంటుంది కానీ రెండు ఒకే జాతికి చెందిన ఇది వేరే అది వేరే దీన్ని సజాతీయ భేదము అంటారు మామిడి చెట్టు లోపల అదే మామిడి చెట్టు కొమ్మలు వేరు ఆకులు వేరు కువ్వులు వేరు కాయలు వేరు కాండము వేరు న్రేళ్ళు వేరు వేరు. వేరువేరుగా ఉంటాయి దీన్ని స్వగత భేదము కాబట్టి ఈ జగత్తులో నామరూపములన్నిటి ఎందు ఈ మూడు రకముల భేదము గలదు మనవాళ్ళు బాగా పసిగట్టారు నాలుగో రకం భేదం లేదు ఇంకా భేదం అంటే ఈ మూడు రకాలే త్రివిధ భేదము నామరూపములన్నింటినీ వ్యాపించి ఉన్నది ఈ నామరూపములన్నింటికీ అధిష్టానంగా ఉండే సత్తునందు ఈ మూడు విధములైన భేదము ఉంటుందా ఉండదా ఏమిటి సంగతి అని అది శ్లోకం తథా మరియు సద్వస్తున స సత్ అనే యథార్థతత్వమునకు ప్రాప్తం శంకించబడిన భేదత్రయ మూడు రకముల భేదము క్రమాతి క్రమముగా ఐక్యావధారణద్వైత ప్రతిషేధై ఐక్య ఐక్యము అవధారణ నొక్కి చెప్పుట ద్వైత ప్రతిషేధై రెండవదాని నిషేధించుట అనే త్రిభి మూడు పదములచే నివార్యతే నిషేధించబడుతున్నది ఆ సత్తునందు ఈ మూడు రకముల భేదము లేదు అని నిషేధిస్తున్నారు శృతిలో చందరుదృష్టపతి ఏ విధంగా నిషేధించారు సదేకమే వాద్వితీయం అని చెప్పి ఆ సత్ ఏదైతే తనదో అది ఏకం అంటే ఐక్యాన్ని చెప్పారు కదా ఏకత్వాన్ని చెప్పారు ఏకత్వమునా ఐక్యమునా ఒకటే ఏకత్వాన్ని చెప్పారు ఏవా నొక్కి చెప్పారు అవధారణ నొక్కి చెప్పడం తర్వాత అద్వితీయం అంటే రెండవది లేకుంటుంట ద్వైత ప్రతిషేధం మూడు రకాలుగా చెప్పారు తిరబద్ధం సుబద్ధం భవతి మూడు ముళ్ళు వేస్తే ఇక గట్టిగా పట్టుకుని ఉంటుంది మూడు ముళ్ళు సంసార జీవితం అంతా ముళ్ళతో ముళ్ళు ముళ్ళుతో ఉంటుంది గ్రంథి ముళ్ళు అన్ని ముళ్ళే పిలక ఉందనుకోండి గృహస్థు ఉన్నాడు పిలకకి ఏం చేయాలి ముడి వేయాలి యజ్ఞోపవేతానికి ఏం చేయాలి ముళ్ళు మూడు ముళ్ళు వేయాలి ఒక ముడి బ్రహ్మచారికి ఒక ముడి గృహస్థికి మూడు ముళ్ళు వివాహంలో వీడు ఏం చేస్తాడు మూడు ముళ్ళు వేస్తాడు దర్భగా దర్భముడి ఎక్కడ పోయి చేతికి ఏం పెట్టుకుంటాడు గర్భముడి పెట్టుకుంటాడు అసలు ఈ ఉందరం అన్నది అక్కడి నుంచి వచ్చింది వాళ్ళు ఏం చెప్పారంటే దర్భ పొల్ల తీసుకుని ఇలా మడిచి ఈ చేతికి ఈ అనామికత పెట్టుకోమన్నారు ఇలా మణించి ఇలా ఇలా దర్భం ఇలా ఉందనుకోండి ఇలా మడు జారి మడిచి అనామికత పెట్టుకో అలా పెట్టుకోమన్నారు పెట్టుకుని ఆధ్యమనావది జనాలి ఇలా పెట్టుకుంటే దీనికి ఇంకా వేరే ముడివ కానీ ఇలా పెట్టుకుంటే జారిపోతుంది అప్పుడప్పుడు ఇలా జారిపోతుంది ఇదరికే కొంచెం కాగితం కనుక పట్టి ఉండదు విశాలంగా ఉంది కనుక దర్భముడి అలా పట్టి ఉండదు తడిగా ఉండి జారిపోతుంది అందుకోసం ఏం చేశారు జారిపోతుంది కనుక ఈ దర్భను ఇలా మూడి కింద వేసాడు మూడు మూడు మూడు సార్లు వేస్తే గట్టిగా మూడు వీళ్ళు ఏసారంటే అతి తెలివితేటలకి దర్భం అయితే ఎప్పటికప్పుడు తెగిపోతూ ఉంటుంది తడిసిపోయి నానిపోయి అలా ఉంటుంది మెటల్తో చేయించి పడేస్తే ఇంకా అది స్థిరంగా ఉంటుంది అని రాగితో ఆ దర్భాకారంగా రాగి దర్భముడి ఆకారంగా రాగితో తయారు చేసి చేతికి పెట్టుకోవడం సో దానివల్ల ఏమైంది దర్భముడి పెట్టుకున్నట్టు అయిపోయింది ఇంకా అస్తమాను ప్రతిరోజు వెతుక్కుంటూ ఉండడం ఈ సమస్య లేకుండా అయిపోయింది మొట్టమొదట ఈ దర్భముడి ఆ వ్యక్తి చాలా చాలా శిష్టుడు చాలా నియమనిష్టలు గలవాడు అన్నదానికి సూచకముగా ఉండేది దాంతో నియమశిష్టము ఉన్నదానికి సూచన ఏమైందనమాట ఈ ధర్భములు పెట్టుకుంటా ఉన్నాం ముందు రాగితో చేయించేవాళ్ళు ఏదైనా రాగితో చేశారంటే వాడి మనస్సు సిల్వర్ మీద పడుతుంది ఏదైనా సరే రాగి చెంబు ఉందనుకోండి వాడి కోరిక ఉంటుంది వెండి చెంబు ఉండాలి వెండి చెంబు ఉందనుకోండి కోరికే ఉంటుంది బంగారపు చెంబు ఉండాలి వాళ్ళు ప్లాటినమ్ ఎర్రగర వాళ్ళ తెలివిదారులు బంగారంతో పూర్తయి ప్లాటినం ఇంకా రాలేదు అంటే ప్లాటినం వస్తే ప్లాటినానికి వెళ్తానంటే వెళ్తాను ఇప్పుడు ఇప్పుడు ఆభరణాలన్నీ ప్లాటినమే బంగారం పోయింది బంగారం పాత ప్లాటినం ఆభరణాలు వచ్చేస్తున్నాయి కాబట్టి సో ఇలా పోతుంది ఎక్కడ మొదలెట్టి ఎక్కడికి వచ్చింది ఉంగరం దర్భముడని మొదలుపెట్టి ఉంగరం దాకా వచ్చింది బట్ గోయింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఇదో మూడి గర్భముడి సో ఈ విధంగా అన్ని ముళ్ళే ముడి ముడి ముడి హృదయంలో ముడి కామనల్లనే ముడు సంసార బంధము వదిలిపోవట అంటే ఈ ముడులన్నీ పోతాయి ఇప్పుడు చెప్పిన ముడులన్నీ పోతాయి ఏ ఒక్క ముడి మిగలదు సో సో వాటెవర్ కాబట్టి నొక్కి చెప్పుట తర్వాత ఐక్య ప్రవైత ప్రతిషేధము మూడు ముళ్ళు వేసి చెప్పింది శృతి ఏకం ఏవా అద్వితీయం ఐక్య అవధారణ ద్వైత ప్రతిషేధ ఈ మూడు రకాలుగా చెప్పింది ఈ మూడు ఏ ఒక్కటి చెప్పినా సరిపడుతుంది ఇప్పుడు సత్ ఏకం అంటే చాలు అది ఒక్కటి సదు ఏవా అంటే కూడా చాలు సత్తు సత్తు మాత్రమే అంటే రెండోది లేదని తెలుస్తామండి అద్వయం అన్న సరిపడుతుంది కానీ మూడు పెట్టడం ద్వారా ఏకం అంటే విజాతీయ భేదము లేనిది కానీ జాతికి చెందిన మరో సత్తు లేదు ఒకే సత్తు గలదు ఏవా సజాతీయ భేదము లేనిది అద్వయం స్వగత భేదము లేనిది మామూలుగా వేదాంతుల యొక్క పరిభాషది విజాతీయ సజాతీయ స్వగత భేదము లేని పరమాత్మ చైతన్యము అది సత్ మీరు ఆకాశమే దానికి దృష్టాంతం ఆకాశ దృష్టాంతం ఉంది ఎందుకంటే ఆకాశము లాంటిది ఇంకో ఆకాశం ఉందా లేదు పోనీ ఆకాశము కంటే భిన్నమైనది ఇంకేదైనా ఉందా ఆకాశము వంటిది లేదు ఆకాశముతో సమానమైనది మరో ఆకాశమున్నదా లేదు ఆకాశములో అవయవములు ముక్కలు ఉన్నాయా లేదు సజాతీయ విజాతీయ స్వాగత భేదము లేనిది ఆకాశం ఇంకొకటి మీకు దృష్టాంతం కనపడదు ఆకాశం ఒక్కటే కనపడుతుంది సో పంచభూతాలన్నిటికీ మోదార్లస్ దీన్ని అప్లై చేయవచ్చు సో కాబట్టి పంచభూతముల స్థితికి తీసుకురావటంలోనే ఈ సజాతీయ విజాతీయ స్వగత భేదం కొంతవరకు పోయింది ఇంకా పంచభూతములు వాటిల్లో ఐదు ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత భేదం మళ్ళీ వాటిల్లో ఉన్నది ఆత్మ ఆ సద్ తత్వమునందు ఈ భేదము ఏమీ లేవు ఇవి అనుభవానికి సంబంధించిన విషయం కూడా మీరు కేవలము ఆ శుద్ధ సద్రూపంగా నిలిచి ఉండి ఆ సత్తునే మీరు ధ్యానం చేసినప్పుడు అంటే సత్తుని ధ్యానం చేయడం అంటే మనస్సు సత్తులో విలీనమైపోవాలి అదే ధ్యానం అంటే అర్థం అదే దేనిని ధ్యానం చేస్తారో మనస్సు అది అయిపోతుంది ఇప్పుడు ప్రియురాళని ధ్యానం చేస్తున్నాడు అనుకోండి ప్రియుడు వాడి మనస్సేమైపోతుంది ప్రియురాలు అయిపోతుంది ఇంకేం ఉండదు వాడే ఉండడు ప్రియురాలే ఉంటుంది అలాగే ప్రియురాలు ప్రియుడిని ధ్యానం చేసినప్పుడు కూడా అలాగే ఉంటుంది ఇంకేం ఉండదు ఇప్పుడు దుష్యంతుడు దుష్యంతుడి మనస్సు ఏమైపోతుంది శకుంతలు అయిపోతుంది కాబట్టి నీ శకుంతలు తప్పింకే ఉండదు దుష్యంతుడిని విదూషకుడు పిలుస్తాడు పిలిస్తే ఆయనకి రిప్లై ఏ ఎందుకంటే అక్కడ దుష్యంతుడు లేడు రిప్లై చెప్పడానికి దుశ్యంతులు ఉండాలి కదా దుశ్యంతులు లేడు శకుంతలయే ఉన్నది మనస్సు శకుంతలారూపాన్ని పొంది ఉన్నది రండి మీరు కుర్చీలో కూర్చోవచ్చు సో అదేవిధంగా మీరు మనస్సు సద్రూపాన్ని పొందిన పొంది ఉండాలి మనస్సు సద్రూపంగా డేదు అదేం కష్టమేం కాదు మనస్సుని మనస్సులో ఉండే సంకల్పాలని వికల్పాలని అన్నీ జాగ విడిచి కేవలము తెలివి రూపంగా ఉంటే చిద్రూపాన్ని పొందింది మనస్సు తెలివి కూడా కాకుండా ఉన్నాను ఉండుట అనే రూపంలో ఉండిపోయారు అనుకోండి మీరు అలా ఉండొచ్చు ధ్యానం మనం చేస్తూనే ఉంటాం అప్పుడు ఆ సద్రూపంగా మీరు నిలిచి ఉన్నప్పుడు మీకు ఈ మూడు రకముల భేదములు అనుభవానికి రావు ఆ సత్తులో ఏవో మొక్కలు ఉన్నట్టో అది కాకుండా ఇంకొకటి ఉన్నట్టో దాంట్లో అవయవాలు ఉన్నట్టు అయితే ఈ సత్తుకి తోడు ఇంకో సత్తు ఉన్నట్టు అలాంటి అనుభవాలు ఏమీ రావు భేదానుభవము లేకుండా అద్వైతం అంటే అద్వైతం అంటూ వేరే అనుభవం ఉండదు ఏ అనుభవం ఉంటుందో భేదము తెలియబడదు అంతే అద్వైతం మీకు భేదం తెలియబడాలంటే మీకు భేదం అనుభవానికి రావాలంటే మీరు మనస్సుని ప్రవేశపెట్టాలి మనస్సు కదలడం ప్రారంభించాలి ఇప్పుడు అద్వైతం ద్వైతులు ద్వైతం ద్వైతం అని అర్థం చేస్తారు ఆ ద్వైత యొక్క మనస్సు కదలిక లేకపోతే వాడి ద్వైతం ఏమైపోయింది నేనేలేదు వాడు ద్వైతం మళ్ళీ రావాలంటే ఏం చేయాలి మనస్సు కదులుతూ ఉండాలి ద్వైతి కూడా నిద్రపోతున్నాడు అనుకోండి ద్వైతం ఉందా లేనంలో ఉన్నాడనుకోండి ద్వైతం ఉందా లేదు ఉంది ద్వైతం అంటాడు ఏముందిరా ద్వైతము అంటే ఆ మహావిష్ణువుని అలాగే నేను భావన చేసుకున్నాను ఆయన మకర కుండలములను ధరించినాడు అది ద్వైతం ఉందంటాడు ఈ తలకాయ కలుగుతూ ద్వైతం ఎందుకుంది అక్కడ నీ మనస్సు అలాగే ద్వైతాన్ని పెట్టుకుంది కాబట్టి ఉంది మనస్సు కదు మకర కుండలములంటే మనస్సు మనస్సే మకర కుండలాలు ఇంకేం కుండలాలు మనస్సు తప్ప ఇంకే కుండలాలు ఉండవు మకరము మకరం అంటే ఏదో చేప చేపమో ముసలి మొసలి మొసలి ఆకారంలో కుండలాలు ఏం పిచ్చా ఉన్నా నేను ఫ్యాషన్ షోయా పోనీ ఏదో ముసలి ఆకారంలో కొండలాలు ఉన్నాయి ఇదంతా మనస్సు కదది ఇట్ ఈజ్ ఆల్ మూమెంట్ ఆఫ్ ది మైండ్ కదా కాబట్టి మూమెంట్ ఆఫ్ ది మైండ్ ఉన్నప్పుడే ద్వైతం ఉంటుంది పోలేండి మకర కుండలు ఉన్నాయి మనకు ఏదో విషయం తరలి ఎలాంటి గిరిస్క్ మకర కుండలా వీఆర్ ఓన్లీ సేవింగ్ దట్ దెర్ ఈజ్ సచ్ యువాలిటీ ఓన్లీ విన్ ద మైండ్ ఈజ్ మూవింగ్ మైండ్ ప్రాజెక్ట్ చేస్తేనే యువాలిటీ ఉంటుంది నువ్వు మైండ్ ప్రాజెక్ట్ చేయడం మానేసాయి మైండ్ని డ్రాప్ చేసే లెట్ ది మైండ్ బికమ్ క్వైట్ ఇప్పుడు మకరము ఉండదు కుండలములు ఉండదు మీరు గమనించేవాళ్ళు మరి ఏముంటుంది ఏమీ ఉండదు నామరూపాలనేవే లేకుండా పోతుంది కాబట్టి ద్వైతం అన్నది కేవలము మనస్సు యొక్క చలనమునందు మాత్రమే మీకు ఉంటుంది మనస్సు చలనం లేకుండా నిశ్చలంగా ఉంటే ద్వైతం ఉండదు ద్వైతాన్ని నిరాకరించడానికి వేరే యుక్తి కూడా అక్కర్లేదు కాబట్టి సో ఆ మనస్సు యొక్క చలనము లేని శుద్ధ సద్రూపంగా నిలిచి ఉన్నప్పుడు మీకు భేదము అనుభవానికి వస్తుందా దు సజాతీయ భేదము విజాతీయ భేదము స్వగత భేదము ఏ రకంగా చూసుకున్నా అనుభవానికి రాదు కాబట్టి దీనినే సత్ అద్వయము అని చెప్పాల్సి ఉంటుంది సో ఆ విధంగా మూడు రకముల భేదములకు మనిషి మనస్సు అలవాటు పడి ఉంటుంది ఎందుకంటే నామరూపాలతోటి వ్యవహరిస్తూ ఉంటాడు ఒక జీవిత కాలము నామరూపాలతో వ్యవహరిస్తాం మనం ఒక జీవిత కాలం దాంతో ఈ నామరూపాలు బాగా పెనవేసుకుని పో ఉంటాయి మన మన దృష్టిలో నామరూపములు లేకుండా చూడడం వీడికి అసలు మనిషిని చూసేప్పుడు ఎప్పుడైనా మీరు అభ్యాసం చేస్తే తెలుస్తుంది మనిషిని చూసేప్పుడు ఆ మనిషి కులం ప్రాంతం వర్ణం వర్గం ఇవేమీ లేకుండా మనిషిని మనిషిగా చూడడం కూడా చాలా గొప్ప విషయం అది కూడా చాలా గొప్ప విషయం సో మనుషులు అలా ఉంటారు ఇప్పుడు బడ్జెట్ బాగుందా లేదా అని అడిగారు అనుకోండి వా వాళ్ళు అడుగు వాళ్ళు అంటారు ఏ బడ్జెట్ అని సపోజ్ కాంగ్రెస్ రూల్డ్ స్టేట్లో బడ్జెట్ సెంటర్లో బడ్జెట్ ఒకే రోజునొచ్చాయనుకోండి మీరు ఏంటి కాంగ్రెస్ నాయకుడిని బడ్జెట్ బాగుందా మీ అభిప్రాయం ఏమిటి అని ఏ బడ్జెట్ అని అంటే కాంగ్రెస్ స్టేట్లో ఉన్న బడ్జెట్ అంటే బాగుందంటాడు ఇంకా మేము ఇంకా ఆలోచించదా కాదండి బాబు సెంటర్లో బడ్జెట్ అంటే బాగులేదని చెప్తాడు ఇంతే కదా ఎవరిని మీరు బాగులేదంటున్నారు మీరు చూసారా అక్కర్లేదు చూడక్కర్లేదు చూసినంత మేరే చూసిందా ఎక్కువ బాగులేదని చెప్తాడు ఎందుకంటే ఈ సపోజ్ టు సైడ్ ఈజ్ నో గుడ్ ఇది జనుల ప్రవృత్తి ఎలా ఉంటుంది మనిషిని చూడగానే వాడికి ఒక ఆరోపణ చేసి కూర్చోబెట్టి ఇప్పుడు మంచివాడనో చెడ్డవాడనో మిత్రుడనో శత్రువనో బావురు నాడనో బావురుడనో మనవాడనో పరాయి వాడనో ఏదో ఒక లేబుల్ వేసి చూడడానికే మనస్సు అలవాటు పడి ఉంటుంది ఈ విధంగా ద్వైతానికి అలవాటు పడి ఉంటుంది మనస్సు ఆ సద్వస్తువు గురించి చెప్పగానే అక్కడ కూడా ఈ ద్వైతాన్ని మనస్సు ప్రవేశపెడుతుంది మూడు విధముల ద్వైతాన్ని ప్రవేశపెడుతుంది ఇలా మనిషి మనస్సు ఇలా ప్రవర్తిస్తుందని తెలిసే మహర్షులు ఏమన్నారంటే మూడు విధముల భేదమును నిషేధించినారు ఓకే తథా మరియు సద్వస్తున సద్ అనే యథార్థతత్వమునకు ప్రాప్తం శంకించబడిన వేదత్రయం మూడు రకముల భేదము క్రమాతు వరుసగా ఐక్యావధారణ ద్వైత ప్రతిషేధై ఒకటి అనుట అవధారణ నొక్కి చెప్పుట్రతిషేధ రెండవ దానిని నిషేధించుట అనే మూడు పదములచే నివార్య విశేషంపబడుసున్నదీ తద్వస్తునో భేదత్ర నివార్య ధారణద్వైత ప్రతిషేధ స్త్రి క్రమాయసత్ సిద్ధమత్రు కేచన విహ్వ అస దేదం ీదిత్యవర్ణయన్ మళ్ళీ అంత కల్పిద్దా ఏకమేవా ద్వితీయం సత్సిద్ధమూ క విహ్వ అస దేదం పురాసీదివర్ణయన్ ఏవా అద్వితీయం సత్ సిద్ధం అకడక వాక్యం వాక్యం అకడుక్యం అవి కన విష్ఫలా అసత్ పురా ఆసీత్ అవర్ణయన్ అది రెండో వాక్యం ఈ విధంగా ఏమి మనకి ఏమి సిద్ధించినది సృష్టికి పూర్వము ఈ జగత్తు సద్రూపముగా నుండను ఆ సత్ ఏకం ఏవా అద్వితీయము అనగా విజాతీయ సజాతీయ స్వగత భేదములు లేనిది అని సిద్ధించినది అయితే ఇంట్లో కొంతమంది వచ్చారు కేచన వాళ్ళు వేరే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వాళ్ళ వాళ్ళు ఏమైనా అడిగారంటే నువ్వు అంటున్న షతు అదేమన్నా చప్పుడు చేస్తుందా చెయ్యదు పోనీ అదేమన్నా తగులుతుందా గాలి తగిలినట్టుగా మనకి స్పర్శత ఏమైనా తెలుస్తుందా తెలియదు పోనీ కంటికి కనపడుతుందా ఏదైనా రూపం ఎర్రగా బుర్రగా ఏమైనా కనపడుతుందా కనపడదు ఆస్వాదించడానికి ఏమైనా వీలుందా లేదు ఆగ్వానించడానికి వీలుందా లేదు నామం ఏమైనా ఉందా లేదు రూపం లేదు ఈ ఐదు గుణములు కాకుండా ఇంకేమైనా గుణాలు ఉన్నాయా దానికి పోనీ మాకు తెలుసున్నవి ఐదు ఇది ఐదు శబ్దస్పర్శ రూపరస గ్రంథములు ఇవి కాకుండా మేము మిస్ అయింది ఏమైనా ఇంకో దానికి ఏమైనా ఉందా ఏ గుణము లేదు పోని ఇంకేదైనా లక్షణం ఏమైనా దానికి ఉందా లేదు ఏదైనా విశేషణ ఉందా లేదు అంటే వాళ్ళు అన్నారు నువ్వు ఏదో ఉంది దానికి ఏమీ లేవు అంటున్నావు నువ్వు అసలు అక్కడ ఏదీ లేదు అని చెప్తే సరిపడుతుంది కదా ఎందుకంటే ఏదో ఉంటే దానికి ఏదో లక్షణం ఉండాలి కదా శబ్దమో స్పర్శ ఏదో ఒకటి ఉండాలి కదా గుణం లేదు లక్షణం లేదు విశేషణం లేదు కంటిలో తనపడదు చెవితో వినపడదు మనస్సుతో ఊహించలేము అలాంటిది ఏమీ ఉండదు నువ్వు చెప్పేది శూన్యము తప్ప మరొకటి కాదు అని వాళ్ళు చెప్పారు వాళ్ళ వాళ్ళ చెప్పారంటే వాళ్ళు కంగారు పడిపోయారు ఎరుక ఏదైనా ఉంది అంటే ఉంది అంటే దానికేవో కొన్ని లక్షణాలు ఉండాలి ఒక ఆయన ఉన్నాడు అంటే పొట్టిగానైనా ఉండాలి పొడుగుగానైనా ఉండాలి సన్నగానైనా ఉండాలి దొడ్డుగానైనా ఉండాలి మంచివాడు అయి ఉండాలి చెడ్డవాడు ఉండాలి లేదా ఒకప్పుడు మంచివాడు ఒకప్పుడు చెడ్డవాడు సద్బుద్ధి ఏదో అయి ఉండాలి ఉండాలి నల్లవాడైన ఉండాలి కొన్ని తెలుపు కాదు నలుపు కాదు మధ్య రకమైన కాదు ఇవేమీ కాదు ఒక ఆయన ఉన్నాడు తెల్లవాడు కాదు నల్లవాడు కాదు మధ్యవాడు కాదు ఎల్లవాడు కాదు పొట్టివాడు కాదు పొడుగువాడు కాదు ఇంకేరీ కాదు కుట్టలేదు ఆయన ఆయన గెట్టడు అంటే దాని అర్థం ఏంటో తెలుసిన ఇంకా అక్కడ ఏమీ లేదు ఉంటే మీరు ఏదో నామాన్ని పెట్టి ఓ పేరు ఒకటి పెట్టి మమ్మల్ని బటకా ఇస్తున్నారు తప్పిస్తే అక్కడ ఏమీ లేదు నిన్ననే ఓ దృష్టాంతం చెప్పాను మీరు ఎప్పుడైనా అప్పాలు విన్నారు కదా అప్పాలు అప్పాలనా చాలా రుచిగా ఉంటాయి గుండ్రంగా ఉంటాయి రుచిగా ఉంటాయి కొంచెం దొడ్డుగా ఉంటాయి తింటే నేటి అప్పాలు చాలా మధురంగా ఉంటాయి హనుమంతుడికి ప్రీతికరం హనుమంతుడికి రాముడికి కాదు ఏది ప్రీతి తర్వాత చూద్దాం ముందు హనుమంతుడికి ప్రీతికరం అప్పాలు ఈ అప్పాల గురించి ఎంతో చెప్పినా అందరికీ తెలిసింది మీరు ఎప్పుడైనా మడత అప్పాలు అన్నది మడతప్పాలు చెప్తాయి అవి గుండ్రంగా ఉండవు కొడుగుగా ఉండవు పొట్టిగా ఉండవు సన్నగా ఉండవు దొడ్డుగా ఉండవు ఏమండే తీయగా ఉండవు కారంగా ఉండవు పొలగా ఉండవు ముప్పగా ఉండవు చప్పగా ఉండవు ఏమండే వాటిలో క్యాలరీస్ ఏమి జీరో క్యాలరీ క్యాలరీలు ఉండవు క్యాలరీలు ఉండవు ఆయిల్ ఉండదు అంటే ఇంకా నేను చెప్పుకున్నది ఏమిటి మడతప్పాలు మడతప్పాలని పేరైతే పెట్టావు తప్ప అక్కడ ఏమీ లేదు నిజానికి మడతప్పాలు ఉంటేదే మడతప్పాలంటే ఏమీ లేదు అని అర్థం అలాగే నువ్వు చెప్పిన ఈ సత్తులు అది ఏమీ లేదు శూన్యమే అని కొంతమంది అబ్జెక్షన్ రేస్తే వాళ్ళు కంగారు పడిపోయారు వీడి వర్ణం చూసి కంగారు పడిపోయి అబ్బే అబ్బే నువ్వేదో పెద్ద హడావిడి చేస్తున్నావు ఆ సత్తని అక్కడ వాస్తవంగా ఏమీ లేదు అని వాళ్ళు నిర్ధారణ చేశారు వీళ్ళని శూన్యవాదులు అని ఈ శూన్యవాదులు ఎంత గొప్పవాళ్ళు ఉంటే వీళ్ళని పాందోగ్యోపనిషత్తులో వీళ్ళని శృతి ప్రస్తావించింది సో ఆ శూన్యవాదాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు ఇక్కడ ఓకే ఇప్పుడు అర్థం ఇప్పుడు మీకు చెప్పేసే సత్ సద్వస్తుకం ఒక్కటి ఏవా ఒక్కటి మాత్రమే అద్వితీయం రెండవది లేనిది అని సిద్ధం సిద్ధించినది తూ కానితే కేచనా కొందరు అత్ర ఈ సద్విషయమై సద్వస్తువు విషయమై విహ్వ కంగారు పడిన వారై ఇదం ఈ జగత్తు పురా సృష్టికి పూర్వము అసదేవ శూన్యముగనే ఆసీదు ఉండేది ఇది అని వర్ణయన్ వర్ణించిరీ శూన్యం ఉండేది శూన్యం నుంచి అంటే ఏమీ లేదని అర్థం ఏమీ లేని దాని ఏమీ లేని ధనం ఏమీ లేని ధనము దాన్ని శూన్యం దాని నుంచి నామరూపాలు పుట్టాయి చెప్పారు శూన్యవాదం వాళ్ళు దానికి ఎవేవో దృష్టాంతాలు చెప్తారు ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు గాఢ నిద్రలో ఉన్నారు ఇప్పుడు ఏముంది ఏమీ లేదు ఇంతట్లోకి కళ వచ్చింది కళ ప్రారంభమైంది కళలో ఒక పెద్ద ప్రపంచమే వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటారు అది అంతకు ముందున్న స్థితి నుంచి వచ్చింది అంతకుముందు ఏముంది ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఏమీ లేదు నుండి వచ్చింది అంటే శూన్యం నుంచి వచ్చింది కాబట్టి కళ అనేది శూన్యం నుంచి పుట్టింది అని చెప్పాల చెప్పక తప్పదు కళ శూన్యం నుంచి పుట్టింది అదేవిధంగా ఈ జగత్తు ఎప్పుడు వచ్చింది నిద్ర లేచినప్పుడు వచ్చింది నిద్రలో ఉండగా జగత్తుందా లేదు ఏదైనా ఇంకేదైనా ఉందా ఏమీ లేదు ఏమీ లేదు ఏమండి ఆర్గ్యుమెంటు నిద్రలో ఏమీ లేదు నిద్ర లేచేప్పటికీ జగత్తు పుట్టింది అంటే ఇప్పుడు ఏమని చెప్పాల్సి ఉంటుంది మీరు ఏమీ లేని ధనం నుండి జగత్తు పుట్టినది అని చెప్పాలి అంటే దాన్ని రివర్స్ ఇంటేస్ చెప్పండి ఈ నామరూపాత్మకమైన జగత్తు పుట్టుటకు ముందు ఏమీ లేనిదిగా ఉండను ఆ ఏమీ లేని శూన్యం ఉంది చూసారా దానికి కూడా మీరు ఏకం దానికి రెండు శూన్యాలు ఉండవు ఏవా శూన్యంలో మళ్ళీ సజాతీయము ఉండదు విజాతీయము ఉండదు అద్వితీయము అని కూడా మీరు అనొచ్చు ఎందుకంటే శూన్యానికి చేతులు కాళ్ళు కొట్ట ఇలాంటివి ఏమీ ఉండవు దాంట్లో భేదాలు కూడా ఏమి ఉండవు కాబట్టి మీరన్న ఏకమేవాద్వితీయం దానికి సరిపడుతుంది ఏ శబ్దం లేదు గుణం లేదు స్పర్శ లేదన్నారు ఇలా అన్నారు అది సరిపడుతుంది విశేషణాలు లేవు లక్షణాలు లేవు అది అన్నీ సరిపడతాయి నేను చెప్పిన స్టోరీ అంతా దానికి ఫిట్ అవుతుంది కాబట్టి శూన్యమే సత్యము అని స్థవాదులు చెప్పిన అర్థమైందండి మళ్ళీ చెప్తాం సత్ సద్వస్తువు ఏకం ఒక్కటి ఏవా అది మాత్రమే అద్వితీయం రెండవది లేనిది అని సిద్ధం సిద్ధించినది నైతే అత్ర ఈ సద్వస్తువు విషయమై కెచన కొందరు విహ్వలాహ కంగారు పడిన ఇదం ఈ జగత్తు పురా సృష్టికి పూర్వము అసదేవ శూన్యముగా మాత్రమే ఆసీతు ఉండను ఏకమేవా ద్వితీయం సత్ సిద్ధమే విఫ్వ అస దేదం పురాసీదివర్ణయన్ దీన్ని ఖండించాం ఈ శూన్యవాదాన్ని ఖండించాం ఎలా ఖండించారంటే తర్వాత శ్లోకం శ్లోకం ఎలా ఖండించారంటే అసలు శూన్యమనేది ఒకటి ఏదీ లేదు అని ఖండించారు మామూలుగా మీరు ఫిజిక్స్ చూసుకుంటే శూన్యవాదులు ఏమన్నారంటే శూన్యాన్ని ఆకాశంతో కూర్చారు ఆకాశము ఏమీ లేదు శూన్యము కూడా ఏమీ లేదు అందుచేతనే శూన్యవాదులు భూతములు నాలుగే అని చెప్పారు ఆకాశాన్ని ఐదు వందలు లెక్క పెడితే శూన్యం ఎలా అవుతుంది అంచేత చారు భూత చత్వరి భూతాన్ని నాలుగే భూతాలు పృథివీ చెప్తే వాదు ఆకాశం లేదన్నా దానికి వాళ్ళు దృష్టాంతాలు చెప్పారు ఇప్పుడు పక్షి చెట్టు మీద కూర్చుంది అంటే చెట్టుంది అది పృథివీ ఇలాగే పక్షి ఎగురుతోంది పక్షి ఎగురుతుంటే అక్కడ అంతకుముందే ఆకాశమే ఉంది ఉంటే అది ఎలా ఎగురుతుంది వెళ్ళి లేకపోతేనే ఎగరగలుగుతుంది కానీ అంతకుముందు ఇప్పుడు మీరు ఈ ఫ్లోర్లోంచి వెళ్ళిపోండి వెళ్ళిపోలేరు ఎందుకని అక్కడ ఫ్లోర్ ఉంది కనుక అది తెలియ తత్వం అడ్డుగా ఉంది కనుక ఈ గోడలోంచి వెళ్ళిపోండి వెళ్ళిపోలేరు ఎందుకని అక్కడ ఏదో ఉంది కనుక మీరు వెళ్ళలేరు ఇలా పొడుగుగా వెళ్ళండి వెళ్తారు ఎందుకని అక్కడ ఏమి లేదు కనుక అని అలా వర్ణించారు వాళ్ళు అది శూన్యవాదనే అలా వర్ణించారు వర్ణించే భూతములు నాదిగే ఇంకేమీ లేవు అని ఆ విధంగా వాళ్ళు ఏదో లెక్క అది వాళ్ళు బాగా విస్తారంగా వర్ణించారు నిద్రావస్థలో మీకు శూన్యం బాగా అనుభవానికి వస్తుంది పైగా వస్తుంది అని ఈ విధంగా శూన్యవాదాన్ని వాళ్ళు నిలబెట్టారు దీన్ని మీకు ఫిజిక్స్ దృష్ట్యా అంటే సైన్స్ దృష్ట్యా దీన్ని ఖండించారు ఎందుకంటే సైన్స్లో వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నారంటే మీరు శూన్యంలో వెళ్ళిపోవటం లేదు మీరు మీరు ఆకాశము నుండి వెళ్ళిపోతున్నారు ఆకాశము అంటే ఏమిటి ఇట్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ గ్రావిటేషన్ అని ఇప్పుడు ఇక్కడ కాంతి ఉంది అంటే కాంతి యొక్క క్షేత్రము మీకు పుస్తకం కనపడతాం ద ఫీల్డ్ ఆఫ్ లైట్లో పుస్తకం కనపడతాం మ్యాగ్నెట్ ఉందనుకోండి ఇది మ్యాగ్నెట్ అనుకోండి ఈ మ్యాగ్నెట్ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా వెనప ముక్క పెడితే అది ఆకర్షితం అవుతుంది ఆకర్షించబడుతుంది కొంచెం దూరంగా పెడితే ఆకర్షించబడదు అంటే అర్థం ఏమిటి ఈ మ్యాగ్నెట్ చుట్టూ ఒక ఫీల్డ్ గలదు క్షేత్రము అంట క్షేత్రము గలదు ఆ క్షేత్రంలోనే మ్యాగ్నెట్ ఆకర్షింపబడుతుంది అదేవిధంగా ఈ పృథివీ అప్పు తేజ వాయువు ఈ నాలుగింటి చుట్టూ గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది ఒకటి ఉన్నది భూమి ఆకర్షణ శక్తి భూమి అక్కర్లేదు ఆకర్షణ శక్తి దీనికోసం భూమి ఆకర్షిస్తుందని అక్క జనుడు ఆకర్షిస్తాడు సూర్యుడు ఆకర్షిస్తాయి కాబట్టి ఆకర్షణ శక్తి యొక్క క్షేత్రము కాలదు ఆ ఆకర్షణ శక్తి యొక్క క్షేత్రమునందు మీరు సంచారం చేస్తున్నారు ఇప్పుడు మ్యాగ్నెట్ చుట్టూ ఏమీ ఉన్నట్టు కనపడదు అక్కడ ఏమీ ఉన్నట్టు కనపడదు కానీ ఒక చిన్న ఇనుప మొక్క అక్కడ పెడితే తక్కువ లాగేస్తుంది అంటే అక్కడ క్షేత్రం ఉంది కదా మరి కంటికి కనపడడం ఇష్యూ కాదు ఆ క్షేత్రాన్ని ఒక్కొక్క క్షేత్రాన్ని ఒక్కో రకంగా మనం గుర్తుపట్టగలుగుతాం ఇప్పుడు పృథివీ అనేదాన్ని స్పర్శతోటి గంధంతో గుర్తుపట్టగలుగుతాం ఆపహ రసంతో అగ్ని తేజస్సుని కన్నుతోటి వాయువుని స్పర్శతోటి మనం గుర్తుపట్టగలుగుతాం ఆకాశాన్ని ఈ నాలుగింటితోటి గుర్తుపట్టడం కుదరదు నిజానికి ఆకాశము శబ్దమునకు అధిష్టానము శబ్దాన్ని మీరు గుర్తుపట్టగలుగుతున్నారు చెవితో అంటే ఆకాశం ఉందనమాట అక్కడ ఆకాశం లేకపోతే శబ్దం ఉండదు సౌండ్ సౌండ్ ఈజ్ ది ప్రాపర్టీ ఆఫ్ ది స్పేస్ కాబట్టి ఆకాశం అనేది ఒకటి ఉన్నదానికి ఆకాశం పేరు కానీ ఏమీ లేకుందుటకు ఆకాశం పేరు కాదు అయితే పోనీ ఆకాశము గ్రావిటేషనల్ ఫీల్డ్ ఒప్పుకున్నాము అసలు శూన్యం అనేది ఎక్కడైనా ఉందా పోనే ఆకాశం శూన్యం కాదులేండి ఎక్కడో అలా పొండి పైకి పోతుంటే ఎక్కడైనా నక్షత్రాల మధ్యనో ఎక్కడో గ్రహాంతరాల్లోనో ఎక్కడైనా శూన్యం అనేది ఉందా అంటే దీని మీద వేదాంతులు ఏమన్నారంటే ఉంది అంటే శూన్యం కాదు శూన్యం అంటే ఉందా అని అనకూడదు